విన్నారం సంఖ్య పెరుగుతూ పోతుందంటే అర్థం ఏమిటి ఈ నెత్తి మీద బరువు పెరుగుతూ పోతుందని అర్థం ఇలా ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారు నేనండి పాఠం చెప్పాలంటే కనీసం పదివేల మంది ఉంటే గానీ పాఠం చెప్పనండి అనే స్వామీజీలు కూడా ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరూ మరి ఏమండి వీళ్ళని ఎప్పుడైతే గురువుగా భావిస్తావో ఆ గురువు గారికి ఏమైపోయింది ఇప్పుడు బరువు పెరిగిందా తగ్గిందే జాగ్రత్తగా గమనించాలనమాట నాహం కర్త అన్నవాడు కదా గురు నేను కర్తనే కాదన్న తర్వాత ఈశ్వరో గురురాత్మతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్ వ్యాప్త దేహాయ లక్ష్మి మూర్తయే నమ అందరికీ గురువు ఈశ్వరుడుగా భావించారు కాని నేను గురువు అని చెప్పు ఒకవేళ నేను గురువు అన్న భావన నీలో గనక పడింది అనుకోండి భర్తగా నేను గురువు అన్నావే అనుకోండి అప్పుడు ఈ భారాన్నంతా నువ్వు వహించవలసింది అందుకని పెద్దలు అందరూ ఏం చెప్పారంటే ఊరే నేను నువ్వు గురువు ఎప్పుడు అనుకోమాట ఫస్ట్ పాయింట్ ఈశ్వరుడే అందరికీ గురువు అందరినీ అనుగ్రహించేది ఈశ్వరుడే ఈ సత్యాన్ని తెలుసుకో నేను గురువుననే బంగారపు సంఖ్యలలో చిక్కుకోమాక నేను శిష్యుడు అనేటటువంటి ఇనప సంఖ్యలలో చిక్కుకోమాక అహంకార మమకారాలు అనే బంగారపు సంఖ్యలు ఇనప సంఖ్యలలో చిక్కుకోమాక ఈ కర్తృత్వం భోక్తృత్వం అనే ఇనప చిక్కుకోమాక ఇది జీవభావంతో ముడిపడి ఉంది వాస్తవానికి ఉద్ధరేది మాన మమసాధే ఆత్మైవ హి ఆత్మనో బంధు ఆత్మైవరి ఎవరైనా ఉద్ధరించబడ్డాడంటే వాడి గురు వాడి లోపల ఉన్నాడు ఆత్మస్వరూపంలో ఉన్నాడు వాడి వలన వాడు ఉద్ధరించబడుతున్నాడు వాడే వాడి గురు ప్రపంచంలో ఎవడైనా కోపం వస్తే ఉంటాడంటే నేను ఎవడు చెప్పినా విననండి నీకు తెలుసు తెలీదు అంటాడు సత్యమే వాడు కోపంలో చెప్పినా సత్యమే నేను ఎవడు చెప్పినా వినండి అనేవాడు వాడు చెప్తేనే వాడు వాడికే గురువు అని వాడికి తెలుసు కానీ వాడికి సత్యంగా తిరిగి అసత్యంగా తెలుసు ప్రమాధాన్యంగా తెలుసు కోపం వస్తేనే గుర్తొస్తుంది వాడికి కోపం రాబతే గుర్తురదు వాడికి శాంతంగా ఉన్నప్పుడు వాడికి వాడే గురువు అనే విషయం వాడికి గుర్తొస్తే వాడికి స్వరూపజ్ఞానం వస్తుంది వాడి కోపం వచ్చినప్పుడే నా మాట నేనే విన్నా తెలుసా నీకు నా మాట నేనే విన్నా అనేదే సత్యం ఎందుకని వాడి లోపల ఉన్న ఆత్మసాక్షి చెబుతున్నటువంటి నిర్ణయం ఈ మనసు అనేవాడు వినటం నీ లోపల ఆత్మనే నేను ఒకడున్నాడు మనసనే నేను ఒకడున్నాడు ఈ మనసనే నేనుకే కర్త భోక్త ఆ ఆత్మ అనే ఏ కర్త లేదు భోక్తర్త భోక్తగాడు జాగ్రత్తగా ఇట్లో నీ ఇట్లా నీలో ఉన్న సత్య నేను అసత్య నేను ఈ రెండింటినీ గుర్తించి అసత్య గనక సాధన ద్వారా దూరం చేసినట్లయితే సదాచారం ద్వారా దూరం చేసినట్లయితే ఉన్న ఆత్మ ఎప్పుడు ఉన్నది గుర్తుపట్టడం నేర్చుకో ఈ కర్తృత్వ భోక్తృత్వములనే రెండును మనసునకు సంబంధించినవే గాని చైతన్య స్వరూపమైన తనకు సంబంధించినవి కావనే సత్యాన్ని ఈ సత్యమును అవగతం చేసుకుని అనుభూతి కొందరు కర్మ కర్మలు ఆచరించు ట్ ఇక్కడలికి ఎక్కడొచ్చిందయ్యా అంటే అవగాహనతో అవగతం చేసుకుని అనుభూతమైతే సరిపోతుంది జ్ఞాన మార్గం ఏం చెప్పింది రే ఉన్న ఆత్మని ఉన్న స్వరూప జ్ఞానాన్ని ఉన్న ఈశ్వరుణ్ణి ఉన్న బ్రహ్మమును తెలుసుకోవడానికి ఏం చేయాలయ్యా నువ్వు ఏం చేయక్కర్లేదు ఉన్న చోట ఉండటం ఉన్నది ఉన్నట్లుగా ఉండటం సత్య వస్తువుగా ఉండటం మారని శరీరిని మారే శరీరంలో గుర్తుపట్టటం దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మారని శరీ శరీరిని మారే శరీరంలో గుర్తుపట్టటం గుర్తుపట్టి ఏం చేయాలయా అనుభూతి చెందు అనుభూతి చెంది ఏం చేయాలి అలా ఉండు ఇంకేం చేయమాక ఇంకా దానికి ఏమి వర్ణాలు రూపాలు నామాలు ఎట్సెట్రా ఎట్సెట్రా యాడ్ చేయమాక ఆయనకి నాలుగు చేతులు ఉన్నాయా నల్లగా ఉన్నాడా లేదా శంఖ చక్రం కదా పట్టుకున్నాడా లేదా గజ చర్మాంబరధారి అయ్యాడా లేదా పైనుంచి గంగ నిజంగా పొడుతుందా లేదా అసలు నెత్తి మీద గంగ ఉందంటావా లేదంటావా ఆయనకి కైలాసంలో ఉన్నాడంటావా వైష్ణ ఉన్నాడంటావా పాల సముద్రం అసలు భూమండలంలో ఎక్కడన్నా ఉంటుందంటావా ప్రపంచంలో అసలు బాల సముద్రం ఉండే అవకాశం ఉందా ఇన్ని తోచినాయి అనుకోండి ఇంకేమైపోతారు అప్పుడు వివేక భ్రష్ట సంపాతముల్ హరిదోద్భవ గంగ పాతాళానికి ఎట్లా అయితే పడిపోయిందో అలా వివేక భ్రష్ట సంపాతముల్ అయిపోతుంది జాగ్రత్తగా గమనించు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు పాతాళంలో ఉన్న గంగని మళ్ళా తన మూల వైకుంఠానికి చేర్చాలని ప్రయత్నం చేయడం అన్నవి ఏమిడయ్యా ప్రయత్నం ఏదో ఒక కర్మ చేస్తేనే కదండి సత్కర్మ చేస్తేనే కదా నేను సదాచారాన్ని పాటిస్తేనే కదా నేనేదైనా చెయ్యకపోతే యజ్ఞమో యాగమో యోగము భజనో లేకపోతే కీర్తనో లేకపోతే కథాశ్రవణమో ఇలా ఏదో ఒకటి చెయ్యాలి కదా ఇవేమీ చెయ్యకుండా నేను ఎట్లా తెలుసుకుంటానండి ఆత్మని నేను ఎట్లా తెలుసుకుంటానండి ఈశ్వరుణ్ణి ఏదైనా చేస్తేనే తెలుసుకోగలుగుతాను